మంచి వారు లేరు మహినీ స్థలంబున మనకు వలదు దుష్టమతుల చెల్మి మంచి కొరకు నీదు మౌనంబు బోనుము అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఎడతెరిపి లేక ఎల్ల కాలములందు జీవునితో కలిసియున్న ఓ ఆత్మ వినుము దైవత్వము భూమి మీద తక్కువగాయున్నారు రాక్షసత్వము గలవారు ఎక్కువగానున్నారు రాక్షసుల చెల్మి చేయక దైవత్వము కొరకు నీవు యోగము చేయుము విశేషార్థము యోగము చేసిన యోగశక్తి లభించును ఆ శక్తిని బట్టి దైవత్వము నిర్ణయింపబడును విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలుకొని మిగతా దేవతల పదవులన్నీయు ఆత్మశక్తిని బట్టియుండును ఆ శక్తియే దైవత్వమునకు కారణమనుటకు దేవతా చిత్రపటములందు వారి తల భాగమున వెలుగుగా ఆత్మశక్తిని చిత్రించియున్నారు దైవత్వమును పొందుటకు యోగము చేయవలయును అను సందేశమును తెలుపుచు మౌనముగా యుండుమని పద్యములో చెప్పియున్నారు